కీర్తన మూడు వందల ఐదు కరుణానిధివి కట్టుకోయే పుణ్యమైన శరణాగతం వజ్రపంజరుడవు నీవు మన్నించేనంటే నిన్ను మనిపేవారెవ్వరు పన్ని కొపగించితే నీ పట్టుకెదురెవ్వరు చెన్నుమీరం నీ పెట్టు జట్లే జీవులెల్లాను పన్నెగా నీ సొమ్ము నీవు వలసినట్టుసేయ కాచేనంటే నిన్ను కాదనేవారెవ్వరు ఏటి ఆజ్ఞ పెట్టేనంటే ఇదేల అనేవారెవ్వరు లాచి పెంపుడు కుర్రలు లలినీ జీవులెల్లాను చేత నీ దాసులను శ్రేషి నట్టు సేయి పరమి అడ్డపడేవారౌవరు తరి కమినంటే సాధించేవారౌవరు శిరుల శ్రీవేంకటేషిలో హణీపాత వారమెట్ైన దయసే